గొడవ శరీరంతోనే కదా వేరే దాంతో ఏమి లేదు కదా సరే ఒకవేళ ప్రపంచంతో వచ్చిందనుకోండి లేదు ఇతర మానవ సంబంధాల్లో వచ్చిందనుకోండి దాన్ని కూడా తపస్సుగా స్వీకరించు దాన్ని కూడా సాక్షి సాధనగా స్వీకరించు దాన్ని కూడా నీ పరిపక్వతకు సహాయకారిగా స్వీకరించు ప్రకృతి యొక్క సహాయంగా గుర్తించు నీలో ఉన్నటువంటి అపరిపూర్ణ అపరిపక్వత అతృప్త సంస్కారాలని రద్దు చేసుకోవడానికి సహాయకారిగా భావించు అప్పుడేమైపోయింది సులభం అయిపోలే ఎదగడానికి సులభం అయిపోలే వదలడానికి సులభం అయిపోలే ఇలా జాగ్రత్తగా పరిపక్వత నుంచి పరిపక్వతకి వచ్చేటట్లుగా జ్ఞానపూర్వకమైన కర్మాచరణ అల్టిమేట్గా నువ్వు ఎండ్ రిజల్ట్ ప్రతి వృత్తిలోనూ వ్యవహారం వైపుకి జగత్తు వైపుకి బహిర్ముఖం వైపుకి వెళ్లకుండా నీ స్వరూప జ్ఞాననిష్టలో నువ్వు నిలిచి ఉండేటట్లుగా ప్రయత్నించాలి సరే ఆత్మ పూర్ణానంద స్వరూపమైనందున ఆత్మలో కర్మకు ఆస్కారం లేదు వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఏమండి కర్మకు ఆస్కారం లేదంటున్నారు కదా మరి నాకేమి చెయ్యాలనిపిస్తోంది కదా స్వరూప జ్ఞానంలో కర్మకు ఆస్కారమే లేదని మీరు నాకు మాత్రం అనిపించడం లేదు కదా ఖాళీగా కూర్చున్నప్పుడు తెలుస్తుంది అందుకని మనం ఏం చెప్తున్నాం యన నువ్వు నీ కోసం ఆరు గంటలు స్వాధ్యాయించి చేస్తే ఏం తెలుస్తుంది ఆ ఊరక్క కూర్చున్నప్పుడు నీకేమేమి చెయ్యాలనిపిస్తున్నాయో అవన్నీ ఏమిటి అతృప్తికరస్యా చెయ్యకపోతే బాగోదు నీకు అప్పుడది ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది ఆ చెయ్యకపోతే బాగుండొచ్చుగా ఆహా బాగోదు అది బాగుంటుంది ఎందుకని అతృప్తికరస్యా అపరిపక్వత వెరీ ఇంపార్టెంట్ చూడండి మీరు ఎక్కడైనా సరే ఆశ్రమాలకు వెళ్ళారనుకోండి ప్రతి గదిలోనూ టీవీ పెట్టిస్తాడే వాడు ఏమన్నా ఫైవ్ స్టార్ హోటల్లోలాగా ప్రతి గదిలో ఇంటర్నెట్ ప్రతి గదిలో టీవీ ప్రతి గదిలో కంప్యూటర్ అన్నీ ఏర్పాటు చేసి మీరు హాయిగా సుఖించండి అనే ఫైవ్ స్టార్ హోటల్లాగా ఆశ్రమాలు కడతారా కట్టరు ఎందుకని అలా కడితే వీడు హోటల్లో ఉన్నట్టే ఉంటాడు కాబట్టి భోక్తగానే భోగిగానే ఉంటాడు కాబట్టి నిన్ను యోగిగా మార్చడానికి వీలైనంత ఏమేమి అవకాశాలు ఉంటాయి అవన్నీ ఒకసారి జ్ఞానం వచ్చేసిందండి జ్ఞానం వచ్చేస్తారే అప్పుడు ఏమైపోతుంది ఇంకా అవన్నీ నీకు పనిముట్టలే ఇంకా అవి డిస్టర్బ్ చేయం నీ జ్ఞానం రాలేదండి అప్పుడేం చేయాలి మరి వాటిని కొద్దిగా దూరం పెట్టాలి పనిముట్టుగా వాడుకోగలిగిన జ్ఞానం నీకు వచ్చేస్తే అప్పుడు నువ్వు సమాధి నిష్ట యొక్క అనుభవాన్ని పొందిన వాడు అయితే సమాధి యొక్క సాక్ష్యత్వం నీకు తెలిస్తే అప్పుడు నీకు ఈ ప్రపంచం అంతా పని ఈ సృష్టి అంతా పని ముట్టే దేనికి లొంగడిగా దేని చేత చెప్పలత్వాన్ని పొందడు దేని చేత ఆకర్షించబడ్డడు వాడిని ఏమిచ్చి లొంగ తీసుకోవడం కుదరదు ఎందుకని నేను బ్రహ్మము నన్నువే లొంగ తీసుకుంటావు వాడికి బలహీనత లేవిక వాడంతటా వ్యాపకమై ఉన్నాడు సర్వ సర్వధారి సర్వాధారి సర్వకారణుడు సర్వసాక్షి ఈ నిర్ణయ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏమండి నీ కొద్దిగా ఫలానా సహాయం చేస్తాను నువ్వు నాకు ఈ సహాయం చేస్తావా అని బేరసారాలు ఆడటం కుదరదు ఒక ఆయన ఏమనుకున్నాడంటే ఎడ్లు ఎడ్లతో వ్యవసాయం చేస్తారు కదా సాధారణంగా ఎద్దులతో వ్యవసాయం చేస్తారు లేదు ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తారు లేదు లేదండి కొండంత ఏనుగుని కనుక మనం పట్టుకొస్తే తొందరగా వ్యవసాయం చేసేయచ్చు అనుకున్నాడు అనుకుని పెద్ద ఏనుగును కొన్నాడు పెద్ద ఏనుగును కొని ఎందుకు కొనుయనా అని అడిగారు అంటే వ్యవసాయం చేయడానికి ఏనుగును కొన్నానండి ఏనుగుతో వ్యవసాయం ఎలా చేస్తావురా బాబు అంటే ఇంప్రాక్టికల్ అనమాట అది అలాగే మనం కూడా ఈశ్వరుడై ఉండి సంసారం అనే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం ఈశ్వరుడు ఎటువంటి వాడు ఏనుగు వంటి వాడు వాడు ఎద్దుల వంటి వీడు ఎప్పుడు వ్యవసాయమే చేసి ఎద్దులు ఎప్పుడు వ్యవసాయం అయిపోయిపోతాయి ఆ ఏనుగు ఎప్పటికీ వ్యవసాయం చేయాలి వ్యవసాయాత్మిక బుద్ధి బుద్ధి యొక్క సహజ స్వభావం లక్షణం ఏంటి వ్యవసాయమే ఆ వ్యవసాయం చేస్తూ ఉంటుంది అయితే దేనికోసం చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ మనం కూడా ఈశ్వర ఆరాధన చేశాం దగ్గరికి వెళ్ళాం అడిగింది ఏమడిగాం అన్నది వెరీ ఇంపార్టెంట్ మోక్షం ఏనుగు మరి ఏనుగును తెచ్చుకొని మోక్షం అనే ఏనుగును తెచ్చుకుని ఇప్పుడు జీవుడిగా ఎలా వ్యవహరిస్తావు ఎలా వ్యవసాయం చేస్తావు సాధ్యపడదు అందుకని పరబ్రహ్మ నిర్ణయంలో గనక మఘనత చెందినటువంటి వాడిని వాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా కొద్దిగా మా అబ్బాయికి సీట్ వచ్చేట్టుగా చూడవయ్యా అని అడిగామనుకోండి మా వాడు ఏదో కాలేజీలో సీటు కావాలంటున్నాడు ఎంత ట్రై చేసినా రావట్లేదు మా అబ్బాయికి వేసా రావట్లేదు మీరు కొద్దిగా దయ చూపిస్తే మా అబ్బాయికి వచ్చేస్తుంది సీట్ వచ్చేస్తుందండి అని అడిగామనుకోండి ఇది ఎటువంటిదట ఏను ఏనుగుండొచ్చి వ్యవసాయం చేయటం లాంటిది ఇది ఎప్పటికీ అర్థమైందండి